గోవింద కేశవ నీకు కుయ్యో ముర్రో గోవల జిక్క దోహో నా మనసు ఒకటిపై కాంక్షించు ఒకటిపై వేసారు ఒకవేళ దుర్మాన మొడిగట్టును వికలుడై అంతలోనే విషయపు బారి జిక్కు అకటా ఇన్నిటా తుమురాయబో నా మనసు తలపోసునొకేళ తమకించునొకేళ బొలుకు కోపము చలమొకవేళ కలగించునొకేళ గర్వించునొకేళ పొలసి ఇన్నిటా వీధిపోయబో నా మనసు సంతసించునొకేళ జయమందునొకవేళ పంతమాడునొక మట్టుపడినవేళ ఇంతలో నీవు శ్రీవెంకటేశక యుండితే రంతులనేమీ చెప్పరాదువో నా మనసు